హరి ఓ శ్రీ గురుగ్యో నమ హరి బ్రహ్మాం పరమసుఖదం కలం జ్ఞానముక్తి ద్వంద్వవాతి గగనసదృశం తవ్వక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భో సద్గుమా నమో బ్రహ్మా దివ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కతృవ్యో ఋషిభ్యో మహాభ్యో నమోగురుగ్య సర్వక్లవరీత ప్రజ బ్రహ్మైవాహనస్ సదామానం కృష్ణ సాందేప్యమా అస్మాచార్యపర్యం వందే గురు పర హరి నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం అనేది వెనకార్థములు కవిస్తోత్రం ఇలా పండితుల గల తప్పుల నెల్లది గౌరవము పలయగజేయుండ వారి చలిని గోరీ సువ్యత సంకలితారీ సలలితృత్య సత్య జ్ఞానానంద కలశాబ్ది శ్రీ కైవల్యమంది ళితులు లలిత సద్గుణ కలి బుధులందరికి సత్కృతి గోరీ సువ్యక్త సంకలి ఇందులో ఆవృత్తి చెందినటువంటి మకుటం చెలిమిని గోరి సువ్యక్త సంకలితమవు దారి సాధారణంగా గ్రంథారంభంలో గణపతి ప్రార్థనము సరస్వతి ప్రార్థనము స్వగురు స్తోత్రము అయిన తర్వాత సమకాలీనులైనటువంటి పెద్దలను సంస్థతి చేసేటటువంటి సాంప్రదాయం ప్రకారం ఈ గ్రంథ ఆరంభంలో ఆనాటి పెద్దలను స్థుతిస్తున్నారు ఇలలో పండితులు కృతిగల తప్పుల నెల్లది గౌరవేయుండని ప్రార్థితు సలలితృగ నిత్య సత్య జ్ఞానానంద కలశాద్ది దాటి శ్రీకైవల్యమండె సద్గుణకలి బుధులందరికీ నీ మృగి సత్కృతి కులవరేల కూర్మితోడు గోరిత సంకలి ఇది అందరికీ సులభంగా అర్థమయ్యేటటువంటి రీతిగా రచించబడింది ఇలాలో పండితులు ఈ కృతి గల తప్పుల నెల దిట్టి గౌరవం అప్పారు వెల ఎగజేయి నే చెలువుగా ప్రార్థి ఏ ఆహం లేనటువంటి వాళ్ళు కాబట్టి పెద్దలను ప్రార్థిస్తున్నారు వారి చెలిమిని గోరి సువ్యక్త సంకలితమౌదారి వారు వారి యొక్క సువ్యక్త సలలిత నిత్య సత్య జ్ఞానాల అటువంటి జ్ఞాన ప్రౌఢితో అటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తితో జాగ్రత్తగా పరిశీలించి ఈ కృతిలో ఉన్నటువంటి తప్పులనెల్లా దిద్దే ప్రయత్నం చేయకుండా సాధారణంగా సుకవి స్తోత్రము కుకవి నింద అనేటటువంటి పద్ధతిగా ఈ కవిస్తోత్రం చెప్పబోతుంది అయితే ఇది పరిపూర్ణ మార్గం కాబట్టి పరిపూర్ణ ప్రబోధం కాబట్టి ఇక్కడ కుకవులు నిందించడాలు గట్రాలు ఏంటి ఇది కవిస్తోత్రం ఈ కృతిని దిద్దే ప్రయత్నం చేయాలి అంటే సలలితమైనటువంటి నిత్య సత్య జ్ఞానానందానుభవం ఉండాలి అందుకని నిత్య సత్య జ్ఞానానంద కలశాబ్ది దాటి శ్రీ కైవల్యం అంటే లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు శ్రీ కైవల్యం శ్రీకరం ఈ ప్రయోగం అందరూ అర్థం చేసుకోవాలన్నమాట శ్రీకరము అంటే పొందుట ఇంకా పొందవలసింది ఏదైనా ఉన్నప్పుడు శ్రీకరము అని ప్రయోగిస్తాం ఆశ్రయించవలసినటువంటిది ఏదైనా ఉన్నప్పుడు శ్రీ నిలయము అని ప్రయోగిస్తుంది భాగవతం కూడా శ్రీ కైవల్య పదంబుని చింతించదం లోకరక్షకుం మహానందాంగనాడింభకుం ఇలా ప్రయోగించారు కాబట్టి భాగవతం కైవల్య మార్గాన్ని సూచిస్తాం శ్రీకైవల్యము శృంకారము ఎరుకకు చిహ్నం అఖండ ఎరుకకు చిహ్నం అందుకే మహాలక్ష్మి స్వరూపాన్ని నమస్తే స్మహామాయే శ్రీపీఠే అని సూచిస్తాం కాబట్టి ఆ శ్రీపీఠం ఆ శ్రీ నిలయం ఆ శ్రీకరం ఇదంతా కైవల్య మార్గంలో లేనిది శ్రీ కైవల్య పదంబుని చింత అదే ప్రయోగాన్ని ఇక్కడ కూడా కృతికర్త ముత్యాల నారసింహయోగి గారు లలిత సద్గుణ కలితులకు బుధులందరికీ ముక్కి సత్కృతి కులవరేణ్యుల కూర్మితో కలితమౌదలనేటటువంటి లక్ష్యం తెలిసినటువంటి వారెవరైతే ఉన్నారు సత్య జ్ఞానానంత సత్య జ్ఞానానంద స్థితిని దాటిన వాళ్ళెవరైతే ఉన్నారు దాటిన వారెవరైతే ఉన్నారు స్పష్టంగా చెప్పారు సలలితంబుగత్య సత్య జ్ఞానానంద కలశాబ్ది దాటి శ్రీ కైవల్యమందైవల్య మార్గంలోకి రావటొచ్చే క్రమాన్ని స్పష్టంగా చెప్పారు కాబట్టి ఏ కృతి అయినా సరే పండిత పరిష్కారానికి పెట్టాలి పెద్దల ముందు ఉంచాలి పెద్దలు అవునన్న తర్వాతే అది బయటికి వెల్లడి చేయాలి ఈ సాంప్రదాయాన్ని అనాదిగా భారతదేశంలో పాటిస్తూ వచ్చారు అదే పద్ధతిగా కవి స్తోత్రంలో మొదటి పద్యంలో పెద్దలని ప్రార్థిస్తున్నారు ప్రాసణము ఎరుగను చతురత వ్యాకరణ శాస్త్ర సంగతులెరుగను కృతి చెప్పేదూజ్ఞానికి సతము జిజ్ఞాసు సాధామౌనంటీ నిజ హృదయ విచారము ధీరుడై ప్రత్యక్ష దివ్య చెన్మాతృడై మీరు చులందుగి తన్మాతృడై కోరికలు నెడగడికి ముక్తికి గోప్యతర మగుదారి తోడ్పడి భూరి జ్యోతిని ఎంట నేర్పున పుట్టు చావులు లేని గురుఘన సారమౌనంటీ నిజహృదయాచారంగతిప్రాణముగను <Nijahrudaya> అంటే <vicharamanganti. Yatiprasaganamuneruganu. Nedhi> విహితరీతిన వ్యాకరణ శాస్త్రాన్ని భాషాశాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి వాడము కాదు చతురత వ్యాకరణ శాస్త్ర సంగతులెరుగము ఆ వ్యాకరణ ప్రౌఢి తెలీదు నాకు ఘనతరమైన సమాసభూ ఇష్టమైనటువంటి ప్రయోగాలను సాంగముగా అధ్యయనం చేసిన వాడము అధ్యయనం చేసిన వాడము కాదు కృతి ఇందులో ఈ కృతిలో ప్రధానం సుజ్ఞానం నిన్న చెప్పుకున్నాం అజ్ఞానం జ్ఞానం విజ్ఞానం సుజ్ఞానం కాబట్టి ఏమండి కింద స్థాయికి సంబంధించినటువంటి అజ్ఞాన స్థాయిలోను జ్ఞానస్థాయిలోను విజ్ఞాన స్థాయిలో మీరేం చెప్పలేదు ఏమిటండి అని అడిగితే ప్రయోజనం ఎందుకని ఈ కృతి సుజ్ఞాన స్థాయికి సంబంధించినటువంటి వాళ్లకు మాత్రమే పనికి వస్తుంది మాత్రమే అనుకోగలుగుతారు ప్రశ్నించడమే తెలియనటువంటి వాళ్ళకి పరిప్రశ్నే తెలియనటువంటి వాళ్ళకి గురువుడల శరణాగతి స్థితి వాళ్ళకి గుణములే దాటనటువంటి వాళ్ళకి ఈ కృతి ప్రయోజనం లేదు ముందే చెప్పారు సతతము జిజ్ఞాసు జిజ్ఞాస చాలా స్థాయిలో ఉంటుంది విషయాల స్థాయిలో కూడా ఉంటుంది గుప్తి విద్యలో కూడా ఉంటుంది ప్రపంచం మీద కూడా ఉంటుంది లౌకికం మీద కూడా ఉంటుంది కాబట్టి నాకు జిజ్ఞాస ఉందండి అంటే చాలా దక్క ఎటువంటి జిజ్ఞాస ఉండాలట పరిపూర్ణ బోధన అందుకోగలిగేటటువంటి సుజ్ఞాన మేడల జిజ్ఞాస ఉండాలట వాడు అధికారి సతతము ఇది చాలా ముఖ్యమైనటువంటిది నిరతము సతతము అనవరతము ఇలా ప్రయోగించబడుతుంటాయి వేదాంత శాస్త్రాలలో సతతము అంటే సిద్ధించే వరకు ఇది అదేనే అవధి సహజమయ్యేటంత వరకు అని చెప్పడం సతతము సతతము జిజ్ఞాసు నిజ హృదయ విచారము గంటీ ఈ కృతి చెప్పేటప్పుడు నిజ హృదయ విచారం అని కూడా చెప్పాను నిజ హృదయం అంటే ఏమిటి అంటే బ్రహ్మరంథ్రస్థానంలో ఉన్న అష్టదళ పద్మం ఏదైతే ఉందో దానికి నిజ హృదయం అని పేరు అనాహత చక్రంలో కూడా హృదయ పద్మ మందిర ఇది సూక్ష్మానికి కారణానికి సంబంధించినటువంటి హృదయ పద్మం ఈ హృదయ పద్మంలో ఆత్మనిష్ఠుడు అవ్వచ్చు కానీ నిజ హృదయ పద్మం చేరితే గాని నెలకడ చెందితే గాని అక్కడ బయలుని పొంద పొందడానికి తెలుసుకోవడానికి స్థితిలో ఉండటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని మాత్రమే అక్కడ ఉంది మాత్రమే పొందగలుగుతాం అక్కడుండి మళ్ళా లౌకికానికి రావాలి అంటే రావటం కుదర పునరావృద్ధి రహిత శాశ్వత నిత్య నివాసం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఇతడి కొన్ని లక్షణాలు ఉండాలి ఈ జిజ్ఞాసువుకి ఆ లక్షణాలు ఏమిటో చెప్తున్నారు ధీరుడై ప్రత్యక్ష దివ్య చిన్మాతృడై మీరు చుబయలందు నేను నిజంగా చెప్పుకుంటున్నా మన్మాతృుడు చెన్మాతృుడు తన్మాతృడు అంటే మన్మయము చిన్మయము తన్మయం ఇంకా కిందకి దిగితే మృణ్మయం కాబట్టి సాంతము మృణమయ విశేషాలతో ఉన్న వాళ్ళకి ఇది కొరుకుడు పడేటువంటి అంశం కాదు కనీసం ఏమై ఉండాలి అంటే చిన్మాతృడై తన్మాతృడై ఉండాలి ృడైక్తిని మేరాలి చైతన్య స్థితిని మేరాలి చైతన్య స్వాధీనతయి ఉండాలి చిన్మయలింగం లేనిదని తెలిసిన వాడే ఉండాలి సత్తు దృఢీకరణమైన వాడై ఉండాలి దృగ్దృశ్య వివేకంలో దృక్కు స్థిరమని దృశ్యం అశాశ్వతమని లేనివాడై మీరిన వాడే ఉండాలి మీరు చూలందు తన్మాత్ర చిత్ర చిన్మాత్ర కిందవి లేవుక బయలందు మెలగి తన్మాతృడై పరతత్వాన్ని ఎరగ ఎరగాలి కదా మరి నీ లక్ష్యం ఎదిగదా ఆ పరతత్వ సిద్ధిని పొందాలి అంటే ఆ జ్ఞానాన్ని పొందాలంటే ఆ ప్రబోధను పొందాలంటే ఆ స్థితి ఉండాలి అంటే కోరికల నెడగడిపి ముక్తికి గోప్యతరపడి భూరి జ్యోతిని ఎంట నేర్పున పుట్టు చావులు లేని గురుఘన కోరికల నెడగడిపి మోక్షం పొందాలనేటటువంటి కోరిక కూడా లేకుండా పోతుంది అది ముక్తికి గోప్యతరం గోప్యం అంటే రహస్యం గోప్యతరం అతిరహస్యం ముక్తి అనేటటువంటి అనుభవం ఎవరికి సహజంగా నిత్యముక్త స్థితి అనుభవంలో ఉందో జీవన్ముక్త అవస్థ సహజమై నిత్యముక్త స్థితి ఉందో వాళ్ళకిది గోప్యతరం వాళ్ళు మాత్రమే విచారణ చేయగలిగినటువంటి రహస్యం గురుముఖత తెలుసుకోగలిగిన రహస్యం గోప్యతరమగుదారి తోడ్పడి భూరి జ్యోతిని అంట నేర్పున ఎటువంటిది అయ్యా ఇది ఆఖండ ఎరుకకి భూరి జ్యోతి అని పెట్టాడు అపోజ్యోతి భూరి జ్యోతి స్వయం అంతర్జ్యోతి జ్యోతిర్జ్యోతి శివస్మ్యహం నేనే శివుడను అనేటటువంటి భూరి జ్యోతి చిదాంధరూపశివోహం శివోహం అసత్స్వరూపమైన శివుడనే నేను అటువంటి శివస్వరూపం అంట నేర్పు నా ఉండేటటువంటి నేర్పు సంపాదించాలి ఎరుకనంటకుండా ఉండే నేర్పును సంపాదించాలి అది ఈ బోధ యొక్క ఫల ప్రయోజనం పుట్టు చావులు లేని గురుఘన సారమౌనంటీ ఈ బయలు గనక తెలిసిన వాళ్లకు జన్మరాహిత్య మార్గంలో కైవల్య మార్గంలో బయలు యొక్క స్థితి తెలిసిన వారికి నిర్ణయమైన వారికి అలా ఉన్నవారికి కళారి సములై ఉన్నవారికి అది గురుఘనసారమౌనంటి ఇంతకంటే ఘనమైనది లేదు కాబట్టి గురుఘనసారమని వేశారు అన్నమాట గురువు ఎప్పటికీ లబ్ నిజ హృదయ విచారము గంటి అష్టదల పద్మ మందిరంలో నిలకడచింది సింసుమారక చక్రమును దాటి బయలు నందు చేరారు ఇది గురుఘనసారం ఆ దాటేటటువంటి విధానానికి నిజ హృదయ విచారము కనుట అని పేరు అందుకని వేదాంత మార్గాలన్నీ దర్శన మార్గాలు స్థిరమతిని కీలించేటటువంటి దర్శన మార్గాలు చాలా గొప్పగా ఈ పద్యంలో మనకి సూచనలను అందించారు ఏ అధికారిత్వములు ఉండాలి ఆ అధికారిత్వంతో ఏ లక్ష్యంతో చూడాలి ఆ లక్ష్యంతో చూసేటప్పుడు ఏం దాటాలి ఈ మూడింటిని చక్కగా చెప్పారు ధీరుడై ప్రత్యక్ష దివ్య చిన్మాతృడై మీరు చూబయలందు కోరికల నెడగడిపి గుదారి చావులు లేని గోప్యతరేర్పు గురుఘనసారమౌనంటి నవరసభావాలంకృతి కవితాలక్షణ ప్రసంగతులెరుగక ఆ శివభక్తియుక్తులుందుక మీరు పవన రేచక ముని మేలుగా పూరించి మితిమీర కుంభించు వీలు గంగుని త్రిపుటి కటుగా విర్రవి గడు పట్టున కీలితంబగు బుద్ధి నొక్కుచు కీర్తి చెందిన జ్ఞప్తిని పాలించారయ్యా నిర్గుణ జ్ఞప్తి మేలించారయ్యా ఆవృత్తి చెందినటువంటి మొకటం పాలించరయార చాలా ముఖ్యమైనటువంటి సూచనలు ఉన్నాయి ఇందులో నిర్గుణ జ్ఞప్తి అసలు సగుణంలోనే జ్ఞాపకాలు స్మృతి బలం అంతా ఉండేది సగుణం దాటి నిర్గుణానికి వచ్చేస్తే దివ్య జ్ఞానమే తప్ప స్మృతి బలం పనిచేయు నిర్గుణం దాటి నిష్ప్రత యోగానికి వస్తుంది నిష్ప్రత యోగానికి వచ్చేస్తే నిర్గుణం కూడా పనిచేయవు సగుణ నిర్గుణాలు రెండు పనిచేయుష్టి సమిష్టికి సంబంధించిన ఏ స్మృతి బలాలు ఏ వాసనా బలాలు ఏ సంస్కార బలాలు ఇవేం కేవలం ఆ అనంత విశ్వ ప్రౌఢి ఆ అనంత విశ్వ నియమాలు మాత్రమే వర్తిస్తూ దానికి నిర్గుణ జ్ఞప్తి అనంత విశ్వంలో బ్రహ్మాండా ఉత్పన్న లయములు అయ్యేటటువంటి దానికి నిర్గుణ జ్ఞప్తి అనిపోయాడు మేలెన్సరేలు ఏ మేలు కీడు కాదది బయలు మేలు కాదు కీడు కాదు ఆ మేలు గేడులన్నీ ఎరుకలోనే ఉంటాయి అందుకని అన్నిటికంటే ఉత్తమమైన మేలు ఏమిటయ్యా అంటే నువ్వు లేకపోవడం అంతకుమంది వేరే గొప్ప ఉత్తమమైనటువంటి ప్రయోజనం ఏమి లేదు అందుకని మేలు ఎంపిక చేయమంటున్నాడు ఎంతయ్యా ఏది ఉత్తమమైన మేలో ఎంపిక చేసేటటువంటి బలం దగ్గర ఉండాలి ఆ సామర్థ్యంతో చూడాలి నవరస భావాలంకృతి కవితా లక్షణ ప్రసంగతులరుగే కవిత్వం చెప్పాలన్నా సాంప్రదాయకమైనటువంటి కవిత్వంలో అనేక రకాలైనటువంటి రస పోషణములు కృతి పోషణములు నవరస లక్షణాలతోటి కూడుకున్నటువంటి భావాలంకృతులు అలంకార చమత్కృతులు అన్నీ ఉంటాయి అయితే ఆ కవితాలక్షణ ప్రసంగ గదులు నాకు తెలియవున్నదొన్నట్లుగా చెప్పడమే కానీ ఆలంకారికంగా చెప్పడం రాదంటున్నాడు ఎందుకని అలంకారికంగా చెప్పాలంటే కవి అయితే చాలు జ్ఞాన ఒక్కర్లే కవి పురాణ ఇదే ప్రయోగం భగవద్గీతలో కూడా కనబడు పురాణ కాలం నుంచి కూడా కవులు ఈశ్వరుడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని చెప్తూ ఉన్నారయ్యా నేను వాస్తవానికి అలాంటి వాడిను చెప్తాను అని తన గురించి తాను చెప్పడం మొదలుపెట్టాడు పరమాత్మ అలాగే ఆలంకారికముగా అంటే శబ్దాలంకారాలు రకరకాలైనటువంటి సమాస భూయిష్టమైనటువంటి పద్ధతులన్నీ నాకు తెలియదు అర్థాలంకారాలు శబ్దాలంకారాలు సంస్కృత సమాసాలు సంస్కృత వ్యాకరణం ఇదంతా నాకు తెలియదు కానీ ఒకటి రూఢిగా తెలుసు ఏమిటది ఆ శివభక్తియుక్తులు ఇందున ని కూర్చ శివజీవైక్య రహస్యం తెలిసినటువంటి ఏ శివభక్తి ఉందో ఆ శివభక్తి యుక్తులన్నింటినీ ఇందులో కూర్చున్నాడు ఆ శివతత్వం పరశివ నిర్ణయం వీటికి సంబంధించినటువంటి యుక్తులన్నింటినీ నైపుణ్యములన్నింటినీ కీలులన్నింటినీ రహస్యాలన్నింటినీ కూర్చినాడా ని కూర్చినాడాగా కూర్చలేదు ఎవరు పడితే వాళ్ళు కాలక్షేపానికి ఏదో జాగరణ చేసేటప్పుడు స్తోత్ర పాఠాలుగా చదువుకోవడానికి కూర్చోలేదు కూర్చినాడా జన్మరాహిత్యం కోసం కూర్చాను నిర్గుణ జ్ఞప్తి మేల సరయ ప్రాలుచకముని మేలుగా పూరించి మితిమీర కుంభించు వీలు గంగుని త్రిపుటి కటుగా వెర్రవీడు వీడు పట్టున కీలి తంబుగ బుద్ధి నొక్కుచు కీర్తి చెందెడి మన జ్ఞప్తిని చాలా గొప్ప క్రమం అండి అనుభవిక వైద్యం రాలుమాలక మీరు పవన రేచకము ఏం పాల్పోవట్లేదండి పొద్దుపోవట్లేదండి ఏం చేయాలో దోచరం లేదండి అగమ్య గోచరం అండి అలా ఉన్నట్ట ఎక్కడా బ్రహ్మనిష్ఠుడై పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది ఈ జన్మరాహిత్యం గురించి ఏం చేయాలో తోచటం ఈ మోక్షం ఇంకా సిద్ధ్యం మోక్ష సిద్ధి అని అగమ్య గోచరంగా ఉన్నట్టు అలా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఎంత చేసినా ఈ నేను పోవడం ఇంకా నేను మిగిలి ఉందే చిన్న సంసారం చూశాను పెద్ద సంసారం కూడా చూశాను ఎండాండం చూశాను బ్రహ్మాండం చూశాను ఎన్ని చూసినా నేను నేను మాత్రం పోరా నేను మిగిలిపోయి అని ఏం చెయ్యాలో తోచక పొలాలు మాలక ఉండిపోయాడు అలాంటి వాడికి హెచ్చరిస్తున్నారు ను ఎట్టబడితే ఎట్టమాక ఎట్టబడితే ఎట్టపోయి మళ్ళీ ఎరుక నోట్లో పులి నోట్లో పడమాక గాలిని పేల్చమాక పవనం అంటే గాలి ప్రాణశక్తిని ఈశ్వరహంసలను వినియోగించకు జీవహంసలను వినియోగించకు రేచకము పూర్తిగా రేచించు వదిలిపెట్టి మేలుగా పూరించి మితిమీర కుంభించి మేలుగా పూరించాలట మామూలుగా పూరిస్తే చాలు ఇంకా పూరించడానికి అవకాశం లేనంతగా పూరించాలట పూరించి చేయాలట మితిమీర కుంభించాలట అంటే పూర్ణము తెలియాలి శూన్యము తెలియాలి రెండు తెలియాలి అంటే ఈ పూరకం తర్వాత కుంభకము తెలియాలి రేచకం కుంభకము తెలియాలి కానీ ఎక్కడ దాకా తెలియాలి ఈ పూరకం తర్వాత కుంభకము వెళ్ళి నిజ హృదయ పద్మాన్ని తాకాలి రేచకం తర్వాత కుంభకము వెళ్ళి నిజ హృదయ పద్మాన్ని తాకాలి అక్కడ తాకి అక్కడ మేల్కోవాలి అక్కడి నుంచి శింసు మారక దాటాలి అలా దాటేటటువంటి పద్ధతిగా వీలు గంగుని త్రిపుటి కటుగా ఇదిటా వీలు కనుక్కోవడం ఒక తాళం చేయితో తాళం తీయాలి అంటే వీలు ఎలాగో తెలియాలి సులుసూత్రం ఎలాగో తెలియాలి అది తెలియాలంటే ఇది స్వాధీనమై ఉండాలి ఎప్పుడు రేచించాలో తెలియాలి ఎప్పుడు కుంభించాలో తెలియాలి ఎప్పుడు పూరించాలో తెలియాలి ఎప్పుడు కుంభించాలో తెలియాలి ఈ వీలు తెలియాలట ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి ఎంతకాలం ఆగమంటే అంతకాలం ఆగాలి అలా స్వాధీనం అవ్వాలి చైతన్యం అలా స్వాధీనం అవ్వాలి బిందువు అలా స్వాధీనం అవ్వాలి త్రిపుటి త్రిపుటి కటుగా వెర్రవి గడు వీడు పట్టున కీలి తంబగు బుద్ధి నొక్కుచు ప్రజ్ఞా దృష్టితో ప్రజ్ఞ అనేటటువంటి దృష్టితో సిత దృష్టితో కీలితంబగు బుద్ధి అంటే అది అయమాత్మా బ్రహ్మమును అవాంతర వాక్యాలతో నిరసించేస్తున్నాం సర్వం కల్విదం బ్రహ్మ పరబ్రహ్మ నిర్ణయాన్ని వార్తీక నిర్ణయంతో నిరసించేస్తున్నాం అలాంటి పద్ధతిని వెర్రవీడు వీడు పట్టున కీలితంబగు నేనే చిట్టచేవర నేనే సర్వవ్యాపకం అంటుంది అఖండ ఎరుక నాకంటే అవతల ఏదీ లేదు నేనే సర్వాధిష్టానం అన్నటువంటి అఖండ ఎరుక ఆ వెర్రవీగడు వీడు పట్టుకున ఎక్కడ దొరికిపోతాడో చూడటం కావాలి ఆ నేనన్న ఆహారాన్ని నిరసించేస్తే మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు ఎక్కడా ఈ ఉత్తబట్టలు ఎన్మిథ్యా శుద్ధం ఎత్తిన్ నాస్తిది అయ వ్యర్థ బాహ్య కిన్మూలమెదా జ్ఞానాం నాస్తి కదీయమా అంత సరస్వం అంత బయలు నందు మేల్కొంటే ఏ స్వప్నం లేదు కీర్తి చెంది మన జ్ఞప్తిని పాలిన్సరయ్యాప్తి అట్టి బయలుస్థితి ఎందు స్థిరముగా సహజముగా నిలిచి ఉండాలి సారతర జ్ఞానము నిస్సారంభని ఎందుకము జర సార్ఞాన వినోదము సారెూనిషయంతిందు ఇంత రానిది పరిపూర్ణము సుంతైన సూక్ష్మము గణరయ్యా పంతగించకుడను చువేడదరిహసించకుడీ సుబోధము వింతమిరిగిన విజిత మానసు దురితగతి దురిధ దురిధగత దురధిగత విజిత మానసు దురధిగత సంతు ఇంగిత విషయా చింత వినర్శనం చేస్తున్నారు ఈ పద్యంలో అంటే సరి అయినటువంటి జ్ఞానం లేకపోతే సరి అయినటువంటి గురు పారంపర్యం సరి అయినటువంటి గురు బోధ ఆశ్రయం గురు కృప లేకపోయినట్లయితే ఈ కైవల్య మార్గ పద్ధతిగా చెప్పబడినటువంటి సుజ్ఞానం అనే ప్రబోధ ఎవరికి నచ్చదు ఎందుకనంటే అన్నింటినీ వదిలేయమని చెప్తాడు అన్నింటినీ నిరసించమని చెప్తాడు ఏమి పొందొద్దు అంటాడు ఏమి అడగద్దు అంటాడు ఏమి తెలుసుకోవద్దు అంటాడు ఏమి చేయొద్దంటాడు అసలు నువ్వు లేవు ఈ పద్ధతిగానే చెప్పకూడదు అంతే ఎక్కడ ఏ మాట మాట్లాడినా ఇదే స్పృహ బలపరచకూడదు ఇదే జ్ఞప్తి బలపరచకూడదు ఇదే నిర్ణయం చెప్పకూడదు ఇదే రీతిగా వంచబడతాడు ఇది నడక కాబట్టి ఈ రకమైనటువంటి కైవల్య మార్గపు సాధికారత లేనటువంటి వాళ్ళకి ఇవే వినాశం హాయిగా ఆ శ్రీకృష్ణుడికి వెన్నముద్దలు ఆరగింపు చేసి పాలు ఆరగింపు చేసి దద్దోజనం పరమాన్నం చక్ర పొంగలి గురిహార ఇటువంటి మధురసములైనటువంటి నైవేద్యాలను సమర్పించి వాటన్నింటిని బాగుగా ప్రసాద భక్తితో పూజించి చక్కగా ఆనందడోలికలలో ఊగిపోయేటటువంటి జీవన కైంకర్య విధానం నచ్చినటువంటి వరకు మెచ్చినటువంటి వరకు ఈ సుజ్ఞానపరమైనటువంటి ప్రబోధం నచ్చదు అని సూటిగా చెప్తున్నారు ఈ పద్యంలో సారతర జ్ఞానము నిసారం ఇది సారతరమైన జ్ఞానం సారమైన జ్ఞానం కూడా కాదు ఇది సారతరమైన జ్ఞానం అంటే పటుతరమైనటువంటి జ్ఞాన ప్రౌఢి ఉంటేనే తప్ప స్వానుభవంలో బ్రహ్మనిష్ఠుడై ఉంటే తప్ప స్వానుభవంలో పరబ్రహ్మ నిర్ణయం ఎరిగిన వాడైతే తప్ప ఈ మార్గాన్ని అనుకోలేడు కానీ ఇది సారతరమైన జ్ఞానం నిస్సారంభనియంచుకు కవి అనేక అనేక మార్గాల వాళ్ళు ఉంటారు వారి వారి పరిపక్వతా స్థితిని బట్టి వారి పరిమితమైనటువంటి భావంతో చూస్తే ఈ పరబాహ్యం అందుకోగలిగే పరిస్థితి లేకపోగా కుక్క వి సంఘములో పెడతారు దీన్ని బట్టి పరిష్కారం కోసం పెడితే వారందరూ ఒక ఆర్యోక్తి ఉన్నది చెప్పు తినే కుక్క కే చెరకు తీపి ఆ ప్రయోగం ఇక్కడ సరిపోతుంది అంటే అర్థం వాసనామయమైనటువంటి బలం చనిపోయిన జంతు శరీరం నుంచి వేరుపరచబడినటువంటి తోలుతో తయారు చేయబడినటువంటి చెప్పు మాంసాశని అయినటువంటి కుక్కకు ప్రీతిగా తోచింది కానీ పక్కనే ఉన్నటువంటి చెరకు గడ నచ్చలేదు కాబట్టి అటువంటి వాసనా బలం చేత వాసనాక్షయం కానటువంటి వారందరూ కుకవులే మనోనాశం కానటువంటి వారందరూ కూడా కుకవులే అని ఈ పద్యం తేల్చి చెప్తా కుకవి సంఘము సార జ్ఞాన వినోదం సారెరిగి వినిడా ఏమండి వరబాహ్య నిర్ణయం అవడానికి ఎంత టైం పడుతుంది ఒక్కసారే సరిపోతుంది ఒక చక్ర భ్రమణం ఒక పూరకము ఒక కుంభకము ఒక రేచకము ఒక కుంభకము ఇది కలిగితే ఒకసారి ఇది ఇది తిప్పడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం సరిపోతుందయ్యా సార జ్ఞాన వినోదము సారెూరి ఈ కింద చెబుతున్నటువంటి పద్ధతులు అన్నీ ఉన్నాయే వీటన్నింటినీ ఒక్క చక్ర భ్రమణంతో లేనివని నిరూపిస్తాం అజ్ఞాన పద్ధతులు జ్ఞానపు పద్ధతులు విజ్ఞాన పద్ధతులు సుజ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని ఒక సూత్రంతో ఒక మాటతో చెల్లిపోతాయండి సుష్టి జంతు ఇంగిత విషయ ఇంగిత పెరిగి ప్రవర్తించాలట చాలా ముఖ్యమైన విషయం మానవులందరిలో అత్యుత్తమ వికాసం ఏమిటి అని ప్రశ్నించామనుకోండి ఈయన బాగా జ్ఞాని అని అంటే ఆ జ్ఞానం ప్రభావం ఎక్కడ కనపడాలయ్యా అంటే ఇంగితమెరిగి ప్రవర్తించాలి గురువు గారి ఇంగితమెరిగి శిష్యుడు ప్రవర్తించాలి నాకు చెప్పలేదు కదండి అనవ కాబట్టి గురువు గారు జాగ్రత్తగా మౌనవ్యాఖ్యగా ఏదైతే అందిస్తున్నారో దానిని యథాతథంగా అందిపుచ్చుకోగలిగినటువంటి శిష్యుడై ఉండాలి అటువంటి చింత ఎల్లప్పుడూ ఆ చింతనలో ఉండాలి ఎల్లప్పుడూ గురువు ఏం సూచిస్తున్నాడు ఏం చేయమంటున్నాడు ఆ దైవ ప్రణాళికని ఎలా దాటాలని చెప్తున్నాడు ఈ అఖండ ఎరుకని ఎలా పోగొట్టుకోమని చెప్తున్నాడు ఎలా సూచిస్తున్నాడో పట్టుకోగలిగిన నేర్పు కలిగిన వాడు దానితో మాత్రమే సంతృష్టి చెందాలి ఆ లక్ష్య సిద్ధితో తప్ప మిగిలిన వాడి చేత సంతృష్టి చెందకూడదు ఇంతింతయన రానిది పరిపూర్ణము ఇంత అని ఒకసారి చెప్పొచ్చు కదా రెండుసార్లు ఎందుకు అనాలి ఇంతింత మొదటి ఇంత పెండా రెండో ఇంత బ్రహ్మాండం ఇంతింత ఇంతింత వటుడింతై మహర్వాటి అని భాగవతంలో వామనమూర్తి విరాట్ రూపాన్ని ధరించి బలి చక్రవర్తిని అనుగ్రహించేటటువంటి సందర్భంలో ఇదే ప్రయోగం చేస్తారు ఇంత ఇంతై వటుడింతై మహర్వాటి పైనంతై అంబోధి పైనంతై ఇలా చెప్పేటప్పుడు సూర్యుడిని ఆధారంగా చెప్తాడు రవిబింబం ఉపబింబ నక్షత్రమై సూర్యుడు గుడుగ్గా తర్వాత కంఠహారంగా ఉన్నాడు తర్వాత నూపురంగా ఉన్నట్ట ఆ తర్వాత పాదపీఠంగా ఉన్నట్టేట వామనుడు అలా ఎదిగిన వామనుడు ఒక సూత్రాన్ని చెప్పాడు త్రిపాదోధ్వగతం దివిహి ఇప్పటికీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి వెళితే అక్కడ మహావిష్ణువు యొక్క మూల మంత్రాలతో బీజాక్షరాలతో లిఖించబడినటువంటి మహానారాయణ యంత్రం ఉంటుంది అక్కడ రాయబడి ఉంటుంది త్రిపాదోద్భగ అక్కడ మీకు సంజ్ఞారూపకంగా కింద నుంచి దర్శనం కలుగుతుంది పై నుంచి దర్శనం కలుగుతుంది కింద నారాయణ ఉంటాడు పైనా నారాయణ ఉంటాడు అక్కడ రహస్యాన్ని తెలుసుకోవాలన్నమాట అంటే విశ్వరూపుడుగా దర్శింపబడుతున్నటువంటి విరాట్ రూపుడుగా దర్శింపబడుతున్నటువంటి మహానారాయణుడు యథార్థ నారాయణుడు మామూలుగా కిరీటినం గజనం చక్రహస్తం ఇచ్చామి త్వా ద్రష్మహంత అని అర్జునుడు ప్రార్థించేది ఆయన ఈ భీషణమైనటువంటి రూపాన్ని నేను చూడలేకపోతాను దిక్కులు గడగడలాడిపోతున్నాయి సృష్టి అంతా ప్రాణాలు ఒక బట్టి చూడవలసి వస్తాయి కాబట్టి నీ ప్రసన్న రూపాన్ని చూపెట్టిన ఆయన మళ్ళా చూపెట్టాడు కాబట్టి మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తే అవ్యక్తంలో మూడు భాగాలు ఒక భాగమే వ్యక్తమైంది కనబడుతున్న విశ్వం ఒక భాగమే కనపడాన్ని అవ్యక్తం ఏదైతే ఉన్నది మూడు భాగాలు దానవతల అక్కడితో సరిపెట్టదు పరిపూర్ణ మాట ఏదైతే నువ్వు మూడు పాళ్ళు ఒక పాలు వ్యక్తమని అనంత విశ్వానికి చెప్తున్నావో పరబ్రహ్మ నిర్ణయానికి చెప్తున్నావో నిష్ప్రతి యోగికమని చెప్తున్నావో దానవతల ఉన్నది భయం దీనికి అక్కడ మూలం లేదు దీనికి అక్కడ ఆధారం లేదు అది ఇది కాదు దాని నుంచి ఇది రాలేదు ఇది రావటం వల్ల దాంట్లో మార్పు రాలేదు అది ఇది కాదు ఇది అది కాదు ఈ రీతిగా చెప్పబడుతోంది ఇంత ఇంత అనరానిది పరిపూర్ణము సొంతయ్యా గురువు సూచన చూసిన పద్ధతిగా చూడటం రావాలి నీకు నీ తెలివితో చూస్తే ఎప్పటికీ అర్థం కాదు నీ తెలివికి బోధపడే విషయం కాదు ఎప్పటికి ఎప్పటికీ నువ్వు తెలుసుకోబట్టి జాగ్రత్తగా ఇంగితమెరిగి వ్యవహరించడం రావాలంట అలాంటి సూక్ష్మ కలిగినటువంటి వాడికి అలాంటి సూక్ష్మ ప్రజ్ఞ కలిగినటువంటి వాడికి మాత్రమే ఈ సూచన అర్థం పంత గింజకుడను చువేడద పరిహసించకుడి సుబోధము వింతయగురు సారమిగిన విదిత మానసు దురధిగత సుష్టి చెందు ఇంగిదా విషాయ చింతయి పంత గించకుడనుచు వేడద ఏమండి నేను మిమ్మల్ని చాలా కాలం నుంచి ఆశ్రయించి ఉన్నాను మీ మిమ్మల్ని ఆశ్రయించిన తర్వాత చాలా కాలం అయిపోయినా సరే నాకేం చెప్పడం లేదు పంతాలకు వాదం చేయొద్దు గురువు యొక్క కృపను పొందాలి అంటే గురువుతో వాదం చేసేటటువంటి వాడు లాభం లేదు పంతాలకు అసలు లాభం ఏమైనా నీ దగ్గర పంత పంతగించే శక్తి ఉంటే పంతగించే ఫణ తినే తొక్కడం కళీయం అర్ధనం చేసినటువంటి ఘట్టాన్ని తలుచుకోవాలి అలా నీలో ఉన్న అహంకారాన్ని తొక్కటానికి ప్రయోగించాలి నీ పంట పరిహసించకుడి సుబోధం ఏంటండి ఏమి లేదంటారు ఏమిటండి చాలామంది ఇలాగే చెప్తారు వాళ్ళకి ఎవరికి నచ్చదు ఏమి లేదంటే బాగోదు అట ఏదో ఒకటి ఉందని చెప్పాలి ఓ నీ ఊహకు ఏదో ఒకటి అందించాల ఊహ చేత పరితృప్తి చెందేటటువంటి భావనామయ ప్రపంచమే దాటినటువంటి వారు వీరంతా కూడా అందుకని అరిషట్ వర్గాలు దాటలేదు వీళ్ళు అందువల్ల మూడు గుణాలను దాటలేదు అరిషట్ వర్గాలు మూడు గుణాలను దాటినటువంటి వాళ్ళందరూ భావనామయ ప్రపంచంలోనే ఉంటారు అమ్మవారికి వాళ్ళ పశుపచరంగు చీరగడితే ఎంత బాగుందో అమ్మవారు అమ్మవారికి వాళ్ళ ఎర్ర రంగు చీరగడితే ఎంత బాగుందో అందులో మామిడి చిగురు రంగు ఏమో చాలా బాగుంది అలంకారే అందులో కానీ చాలదు జన్మరాహిత్యానికి చాలదు సుజ్ఞానానికి సరిపోదు అజ్ఞానం నుంచి బయటపడ్డానికి పనికొస్తుంది సత్కర్మగా పనికొస్తుంది చిత్తశుద్ధికి పనికొస్తుంది భక్తిభావానికి పనికొస్తుంది ఉపాసనా మార్గానికి పనికొస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఏది అడిగినా వీడు లేదంటూ ఉంటాడు కాదంటూ ఉంటాడు ఇది కాదంటాడు అంతే ఇది లేదంటాడు రెండు మాటలు వీడికి ఎప్పుడు ఉంటాయన్నమాడు చేతి సుజ్ఞాన ప్రౌఢి చేత ఆ బయలు నిర్ణయమైనటువంటి స్థితి చేత నిరతము అనవరతము సతతము ఆ స్థితిలో అఖండ ఎరుకను కాదంటు పరమపద సోపాన పంక్తిలో ఒకటో స్థానం పరమపదం వెయ్యో స్థానం చిట్ట చివర జీవస్థానం ఈ వెయ్యి దగ్గర మొదలెట్టి ఒకటో స్థానానికి వెళ్ళాలి ఇది సహస్రనామం చదివే పద్ధతి ఆ పరమపదం చేరిన తర్వాత ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని కాదంటూ ఉంటాడు అనంత విశ్వాన్ని కాదన్నాడు తనను తానే కాదంటున్నాడు అక్కడ తనను తానే పోగొట్టుకుంటున్నాడు అక్కడ తనను తానే లేనివాడుగా చేసుకుంటున్నాడు అక్కడ ఎదుటివాడు వినేవాడు ఏమనుకుంటా వాడికి చెప్తున్నాడు అనుకుంటున్నాడు వాడికి చెప్పాల వాడిలో ఉన్న వీడికే చెప్పుకుంటున్నాడు అక్కడ వాడు వీడు లేరు అసలు ఒకటే లేదు కాబట్టి ంతకు వేటదరిహసించకుడి సుబోధము వింతమిరిగిన విజిత మానసు దురధిగత సుష్టి చెందు ఇంగిత విషయ జాగ్రత్తగా వింతైనటువంటి పద్ధతి మిగిలిన వాళ్ళందరికీ ఇది పలు వింతలుగా చూస్తూ ఉంటాం ఎవరికి పట్టుబడే విద్య కాదు ఇది ఎందుకని విద్యా విద్యలు కానిది ఇది పరాపరములు కానిది వ్యక్త వ్యక్తములు కానిది గురుసారమిగిన ఎంతగా కలిసిపోయిన వాడే ఉండాలయ్యా అంటే కునికిని పోగొట్టుకున్నవాడుగా కలిసిపోయినవాడే ఉంటాడు అశరీరుడైనటువంటి గురువు ఎందు అశరీరి అయినటువంటి శిష్యుడు సమాగమని చెందాలి నది సముద్రంలో కలిసిపోయి పొరపాటు సముద్రమే నదిని కలుపుకుంది ఆ పద్ధతిగా కలిసిపోయినవాడే ఉంటాడు విదిత మానసులకు దురధిగత సుష్టి ప్రజ్ఞను గెలవాలి ఎరుకను గెలవాలి మనసంటే అంటే ఎరుకు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఈ మొత్తం తిరుగుణాత్మ జ్ఞాన సంయోగం అనేటటువంటి ఏ పద్యంలో అయినా సరే మనసన్న శబ్దం ప్రయోగించబడిందంటే మనసన్న ఎరుకన్న మాయన్న ఒకటే గదరా బాబు అని తినకందార్థాల్లో శ్రేయస్క ప్రభుత్వం మనసన్న మాయన్న ఎరుకన్న అన్ని ఒకటే ఇవన్నీ సమానార్థకాల విజిత మానసులకు అంటే ఎరుకను పోగొట్టుకోవాలి దురధిగత సంతృష్టి చెందు ఎరుకను విడిస్తేనే వాడికి సంతృప్తి ఎరుకతో ఉంటే ఏం బాబు పరిమితం ఆవరణ సహితం నిరంతరాయంగా ఆవరణ రహితంగా ఉంటాడు ఇంగిత విషయా ఇంపొందుగ్దేవిని పక్కున నవ్వించునట్టి ప్రాణులు మీరై ముక్కుతుక్కి చక్కగా గుర్తించి మించి చతురులైనారు యోగమున సద్గతిని పొందెదరు సతిపతులులలో సంయోగమున మించి ెడు రీతి మతిహితంబగుమన మౌన నిజ సంయోగ కేళిని సతతము సంధించి పొందెడు సత్యముగు నిత్యానుభవమునా చదురులైనా రూ యోగమునా సద్గతిని పొందెదరు నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా అన్వయం చేసేటప్పుడు నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం అనే పద్ధతిగా అన్వయం చేయాలి కుక్కిట గల వాగ్దేవిని పక్కున నవ్వించునట్టి ప్రాంగులు మీరయీందరూ ప్రజ్ఞాస్వరూపులు ఎంతటి ధీమంతులు అయ్యా అంటే కుక్కిట పట్టారు వాగ్దేవతను వాగ్దేవత అనుగ్రహం చేత మాట్లాడటం మొదలు పెడితే వాగ్జరి ప్రవాహమై సాగుతుంది అటువంటి వాగ్దేవతను పక్కున నవ్వించునట్టి ప్రాంగులు సరస సాహిత్య సంభాషణ చతురతలో మిమ్మల్ని కానీ ఇది సుజ్ఞానం కాదు ఇది జన్మరాహిత్యం కాదు ముక్కు తుదమిరి చక్కగా గుర్తించి మించి చతురులైన ఆజ్ఞా చక్రం దాకా వచ్చారు మీరంతా సహస్రం దాకా కూడా రావచ్చు కానీ యోగమున సద్గతిని పొందెదరు ఈ నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం తెలిసిన వారే సద్గతిని పొందుతారు చతురులైన యోగమున సద్గతిని పొందెదరు ఒక ఉపమానం చెప్తున్నాడు సతిపతులు సతతము సంధించి పొందెడు సత్యముగు నిత్యానుభవమున గొప్ప ఉపమానం అందరికీ తెలిసినటువంటి అనుభవం అయినటువంటి ఉపమానాన్ని వేశారు ఇక్కడ సతిపతులు ఇంయోగమున మించి సాధారణంగా వివాహం కాకముందు ప్రజాపత్య ధర్మం నెరవేర్చక ముందు స్త్రీలు స్త్రీలుగా పురుషులు పురుషులుగా ఉంటారు ప్రాజాపత్య ధర్మం ప్రారంభమై వివాహానంతరం కలిసి జీవించడం ప్రారంభించగానే ఎవరికి వారు వారి వారి ఆహాన్ని పోగొట్టుకుంటారు నేను పురుషుడు అనే ఆహాన్ని ఈయన పోగొట్టుకోవాలి నేను స్త్రీ అనే ఆహాన్ని ఆవిడ పోగొట్టుకోవాలి ఆ ఆహాన్ని పోగొట్టుకోవడం కోసమనే వీళ్ళకి వివాహం చేశాను బ్రహ్మజ్ఞానం అనేటటువంటి జ్ఞాన సంయోగం చేత వీళ్ళిద్దరూ జీవ అహంకారాన్ని పోగొట్టుకున్నారు దేహదాదాత్మ్యత బుద్ధిని పోగొట్టుకున్నారు సంయోగము నమ్మించి ఇది ముహూర్త కాలంలో చూపులు కలిసిన శుభవేళ అంటే చూపు చూట్కిని ఈ చూట్కి ఎక్కడ ఉండాలట ఎదుటి వ్యక్తి యొక్క చూపుల ద్వారా సహస్రార మధ్యస్థానంలోకి చేరిపోవాలి శక్తి అలా చూశారు ఇప్పుడు ఎక్కడ మేల్కొన్నారు అంటే గురుమండలంలో సహస్రార మధ్యస్థానంలో ప్రజ్ఞాస్వరూపులై మేల్కొన్నారు శుభముహూర్తానికి అలా మేలుకోవడానికి సంయోగం అని పేరు జీవాత్మ పరమాత్మతో సంయోగం చెందింది శుభముహూర్తాన్ని దైవజ్ఞుల ఆశీర్వాద బలంతో పెద్దల ఆశీర్వాద బలం ఇది వివాహం అంటే ఇప్పుడు వారిద్దరు ఎవరయ్యా స్త్రీల పురుషులా జీవుడు స్త్రీయా పురుషుడా అదంతా ఇంద్రియాతీతం అదంతా ప్రజ్ఞానఘనం ్రహ్మనిష్ఠులు మరి ఇప్పుడు వారెవరు అంటే మించినటువంటి వారు ఇహ వారికి బాహ్యంలో లభించినటువంటి సుత ధన సుఖ మొల సొంపు జంధ్యుడు రీతి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేవా బయట ఉన్నాయి కానీ వాళ్ళు ఎలా ఉన్నారు బ్రహ్మనిష్ఠులై ఉన్నారు సత్తరుషులు ఎలా అయితే బ్రహ్మనిష్ఠులై జీవించారు బ్రహ్మమానసపుత్రులు ఎలా అయితే బ్రహ్మనిష్ఠులే జీవించారు అలా ఈ సంసారం అనేటటువంటి ఈ జగత్ అనేటటువంటి ఈ ఇంద్రియములనేటటువంటి ఈ పెండాండం ఈ బ్రహ్మాండం ఈ ఎరుక సంగతంతా ఇదంతా కూడా ఈ సుత సుఖముల సొంపు రీతి పోలిక లక్ష్యం బ్రహ్మనిష్ట చేస్తున్న వ్యవహారము సుతధన సుఖం ఎవరినైనా చూడండి వారు వారి వారి భౌతిక కార్యక్రమాలలో మునిగి ఉన్నట్లు కనబడుతున్నారు కానీ వారంతరంలో బ్రహ్మనిష్ఠులై ఉన్నారు ఈ రెండు ఏకకాలంలో ఎలా సాధ్యమైనయ్యో ఆ ఇప్పుడు అసలు సిద్ధాంతం చెప్తున్నారు బయలును దర్శించాడు మరి శరీరం వదిలేశాడా వదలటానికి శరీరం ఎక్కడుంది అసలు మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏది లేదు వాడికి అష్టవ్యధ తనువులు లేవు కొని వ్యవహారం వదిలేశాడా వాడికి ఏ అవస్థ లేదు లేవు ప్రజ్ఞ లేదు కళ లేదు నాదం లేదు మిందువు లేదు చలనం లేదు కదలికలు లేవు ఉడిగిపోయినాయి ఉడిగిన రీతిగా ఉన్నాడు సత్యమగు నిత్యానుభవం దేనివలన మౌన నిజ సంయోగ కేళిని నిశ్శబ్దో బ్రహ్మ వచ్చేదే సమ్రామం అంతా అణగిపోయి నిశ్శబ్దస్థితికి చేరిపోయాడు బయలుస్థితిలో ఉండిపోయాడు మౌన వ్యాఖ్యగా ఉండిపోయాడు దక్షిణామూర్తిగా ఉండిపోయి సతతము సంధించి పొందెడు సత్యమగు నిత్యానుభవమున ఇది సరి మతిహితం బగుమనందు మననం ఇక్కడ చేసే మననాలు కావు ఏదో జపమాల పట్టుకుని చేసే జపాలు కావు అదై ఉండుట ఉండటమే చతురులైన యోగమున సద్గతిని పొందెదరు ఇటువంటి దేశకులైనటువంటి వారు చతురులైనటువంటి వారు నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం అనేటటువంటి సద్గతిని పొందించేటటువంటి మహానుభావులు హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరిణమిదం